కీర్తన మూడు వందల నలభై ఐదు నీవే కాచుటగాక నేరుపు నాయందేది కేవల వేపమాను చేదు మానీనా వొరసి దుర్గుణములను నూనెన నా చిత్తము మరలి మంచి గుణాన మట్టుపడీనా హరి నిన్ను తలచక అడవిబడిన మరి దరిచేరు నిన్ను మతి తలచబోయీనా పాలుమాలి ఇంద్రియాల బారిపడ్డ పుట్టువిది ఆలరి వైరాగ్య వైరాగ్యసుఖమందబోయీనా నీలవర్ణ నిను మానిత్య సంసారైన నేను కాలమందే నిన్నెరగలనా నేను గరిమ సుజ్ఞానము కలిగిన సాత్విక మరయ వేరొకచోట వణిగీన ఇరవై శ్రీవేంకటేశుడా నీ కరుణ అబ్బే శరణాగతుడా నాకు స్వతంత్రమా